ఇరవై ఐదు సంవత్సరాలుగా సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో వైద్య సేవలు అందిస్తున్నట్టు ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ నుంచి అందరికీ స్వాగతం మనం ఈ సిరీస్లో యువజనులకు విద్యలో చివరి స్టేజీకి వచ్చేసి ఇంకా మరికొన్ని రోజుల్లో ఉద్యోగాని కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళ కోసం నిర్దేశించినటువంటి క్లాసులను చెప్తూ ఉన్నాం దీంట్లో తెలివితేటలు మీకు నాణ్యత మార్కులు ఇవన్నీ వచ్చినప్పటికి కూడా మీరు దాంట్లో యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినప్పటికీ కూడా అవన్నీ కూడా విద్యకు సంబంధించినటువంటి అన్నీ కూడా హార్డ్ స్కిల్స్ అవి ఆ ప్రత్యేకంగా ఆ రంగానికి దానికి అనుబంధమైనటువంటి రంగాలకే పనికి వస్తాయి జీవితంలో మిగతా రంగాల్లోకి అది పనికిరాదు నువ్వు ఒక ఉద్యోగివి కావచ్చు ఆ ఉద్యోగంలో ఒకే చోట కూర్చొని ఆఫీస్లో పరిపాలన చేయటం కావచ్చు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేయటం కావచ్చు టూర్ పర్యటన నుంచి ఇంకా ఇతరుల ఉద్యోగులకి శిక్షణ ఇచ్చేది కావచ్చు ఇలా అవి ఉద్యోగం కాకుండా ఇంటి దగ్గర నువ్వు ఒక యజమానిగా గృహానికి యజమానిగా ఒక జీవిత భాగస్వామిగా స్త్రీ అయితే పురుషునికి పురుషుడైతే స్త్రీకి జీవిత భాగస్వామిగా పాత్ర నిర్వహించాలి నీ పిల్లలకు తండ్రిగా తల్లిదండ్రులకు కుమారుడిగా ఇన్ని పాత్రలు నిర్వహించాల్సి ఉంటుంది ఇవి వేరువేరు సందర్భాల్లో వేర్వేరుగా ఉంటాయి వృద్ధాప్యం వచ్చి ఆఖరి శ్వాస పీల్చేటంత వరకు కూడా నువ్వు వేరువేరు మనుషులతోటి వేరువేరు రకాలుగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాల్సి ఉంటుంది ఇవన్నిటి కూడా సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటి అవసరం ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే మృదు నైపుణ్యాలు ఇవి ఐదు ప్రధానమైనవి అని చెప్పుకున్నాం దీంట్లో మొట్టమొదటిది కమ్యూనికేషన్ స్కిల్ నీ మనసులో ఉన్నటువంటి భావార్ని ఇతరులకు తెలియజేయగలగటం అది గొప్ప నైపుణ్యం నాలుగైదు రోజుల క్రితం దినపత్రికల్లో రాశారు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ జరగబోయే ముందు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు కొన్ని సందేశాలు ఇచ్చారు మీరు కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటే ఈ బ్రాంచ్ బాగుంటుంది ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడ బాగా చెప్తారో ఆ కాలేజీకి వెళ్ళండి ఎంచుకోండి అని చెప్పారు ఆ తర్వాత ఇంజనీరింగ్ పిల్లలు కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ప్రాథమికమైనటువంటి నాలెడ్జ్ అన్ని శాఖల వాళ్ళకు కూడా ఉంటుంది కానీ ఇంగ్లీష్ అనేటటువంటిది అందరికీ అవసరం మీరు ఇంజనీరింగ్ కానివ్వండి మెడిసిన్ కానివ్వండి ఇంకేదైనా సరే తెలుగు మాతృభాష అనుకుంటే మాతృభాష కాక దేశ ఉన్నటువంటి హిందీ కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇంగ్లీష్ కానీ నేర్చుకోవటం తప్పనిసరి మొదటిది కమ్యూనికేషన్ భావ వ్యక్తీకరణ రెండవది కంప్యూటర్ నాలెడ్జి మూడవది ఇంగ్లీష్ ఇవి అయిన తర్వాత నాలుగోది నాయకత్వ లక్షణాలు ఆ నాయకుడు ముందుంటాడు ఆ నాయకుడు కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా మిగతా టీంని బృందానందరినీ ఎట్లా నడుపుతాడు ఈ నైపుణ్యాలన్నీ కూడా అవసరం నీకు నాయకత్వ లక్షణాలు ఉంటే నువ్వు ఏ రంగంలోకి వెళ్ళినప్పటికి కూడా రాణిస్తావు లేకపోతే నీకు రావాల్సిన రావాల్సినంత గుర్తింపు రాదు కాబట్టి ఇంకా చాలా నైపుణ్యాలు ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటివి ఈ ఐదు నైపుణ్యాలు వాటిల్లో ఇప్పుడు ఈ క్లాస్లో ఒక ఐదు నైపుణ్యాలు చెప్పుకుందాం అవేంటంటే అడాప్టబులిటీ సర్దుబాటు చేసుకోగలిగినటువంటి తత్వం స్వభావం పెద్దలు చెప్తారు సర్దుబాటు చేసుకోగలిగినటువంటి వాడికి దిగులు లేదు ఎదురు లేదు దానికి ఉదాహరణగా ఏం చెప్తారంటే మనకి సృష్టిలో ఇంతవరకు బాగా శక్తి కలిగినటువంటి ప్రాణులు డైనోసార్స్ రాకాసి బల్లులు అంటాం మనం ఫోటోల్లో మాత్రమే చూస్తాం ఇప్పుడు ఎక్కడ భూగోళం మీద లేవై అటువంటి బలం కలిగినటువంటి డైనోసార్స్ అంతర్ధానం అయిపోయినాయి ఎందువల్ల అవి పరిసరాలకి జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోలేకపోయినాయి కాబట్టి వాటి బలం ఎందుకు పనికిరాకుండా పోయింది అలాగే చాలా బలమైనటువంటి ప్రాణులు అంతరించిపోయినాయి కానీ ఒక చిన్న దోమ ఈ దోమ మాత్రం చేమలు దోమలు ఇట్లాంటి చిన్న చిన్న ప్రాణులు మాత్రం అంతరించిపోకుండా వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా జాతి అలాగే నిలబడి ఉంటుంది ఎందువల్లంటే వాటికి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నది అని ఆ ఉదాహరణ తీసుకొని నువ్వు కూడా రాణించాలంటే ఎంత బాగా సర్దుబాటు చేసుకోగలిగితే అంత బాగా రాణిస్తావు అనేటటువంటిది ఈ అడాప్టబిలిటీ ఇప్పుడు మనం ఉన్నటువంటి వాతావరణానికి చూస్తే కరోనా వచ్చింది రాకముందు ఇది మందాక రాదు ఎక్కడో ఏదో దూరదేశంలో ఉంది అనుకున్నాం తర్వాత ఒక కేసు రాగానే అమ్మో అమ్మో ఇంకేముంది వచ్చేసింది అయినా మన రాష్ట్రానికి రాలేదు ఆ తర్వాత మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఎక్కడో దూరం ఉన్నటువంటి జిల్లాకి మనకేం రాదు అనుకుంటూ ఉన్నాం కానీ ఉప్పెనలాగా ప్రళయంలాగా వచ్చి అనుకోనటువంటి సంఘటనలకు దారితీస్తూ ఉంది ఎన్నో ఊహలు కలలు కంటున్నటువంటి వాళ్ళు ఆ ఊహలన్నీ ఎటైపోతాయో వాళ్లే ఇక్కడ లేకుండా అంతర్ధానం అయిపోవటం జరుగుతుంది ఇది మారుతున్నటువంటి పరిస్థితి అనుకోనటువంటి పరిస్థితి దీనికి అనుకూలంగా సర్దుబాటు చేసుకొని తను టీకాలు సరిగ్గా చెప్పినటువంటి నియమాలు పాటించటం మాస్క్ కట్టుకోవటం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వచ్చే రిస్క్ని జబ్బు వచ్చేటటువంటి ప్రమాద సంభావ్యతని తగ్గించుకోగలుగుతున్నారు ఇక్కడ మనం రిస్క్ అంటే ఈ పదం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం దీని అర్థం బాగా తెలుసుకోవాలి మీరు రిస్క్ అంటే ప్రమాదం వచ్చే అవకాశం స్మోకింగ్ కనుక చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నది అని ఆ సిగరెట్ పెట్టి మీదనే హెచ్చరిక రాసి ఉంటుంది అంటే ఒక వెయ్యి మందిని తీసుకుంటే అందులో ఐదు మంది స్మోకర్స్ పుగాకు వాడేవాళ్ళు ఎట్లయినా పుగాకు కాల్చటం కానివ్వండి నవ్వలటం ఏ రూపంలో తీసుకున్నప్పటికీ ఐదు మందిని పుగాకు వాడేవాళ్ళని ఐదు వందల మందిని పుగాకు వాడనటువంటి వాళ్ళని తీసుకుంటే ఈ మొదటి పొగాకు వాడేటటువంటి ఐదు వందల మందిలో సుమారుగా ముప్పై మందికి క్యాన్సర్ వస్తే వాడనటువంటి వాళ్ళలో పది మందికో ఐదుగురికో ఒకళ్ళకు వస్తుంది అంటే క్లియర్గా అర్థమైపోయింది అనమాట మనకి పొగాకు వాడటం క్యాన్సర్కి దారితీస్తుంది అని వాడని వాళ్ళకి ఎట్లా వస్తుందంటే మిగతా కారణాలు కూడా ఉంటాయి కొన్ని అవి ఇక్కడ మనకు అవసరం లేదు రిస్క్ అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది పరిగెత్తేటటువంటి బస్సు ఎక్కొద్దు ఎందుకని అక్కడ రిస్క్ ఉంది యాక్సిడెంట్ కావచ్చు నిన్ను ఎవరైనా గుద్దొచ్చు నీ వెహికల్ అయినా ఎవరినైనా గుద్దొచ్చు కాబట్టి అది రిస్క్ అనేటటువంటి ప్రవర్తన రిస్క్తో కూడినటువంటి ప్రవర్తన చేయకూడదు అందుకని అక్కడ హెచ్చరిక పెట్టుంటుంది డేంజర్ హాస్పిటల్స్ ముందు వెళ్ళేటప్పుడు వాహనాల హార్న్స్ మోగించవద్దు అని చెప్పి ఉంటుంది అక్కడ అది మోగించే వాళ్ళకు ప్రమాదకరం కాకపోవచ్చు కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రశాంతంగా ఉండేటటువంటి రోగులకు భంగం కలిగిస్తుంది కాబట్టి ఇటువంటి నియమాలన్నీ కూడా మనం పాటించాలి వీటిని అడాప్టబులిటీ కొత్తగా రూల్స్ ఒకటి పెట్టారంటే ఆ రూల్కి అనుగుణంగా మనం నడవటం అడాప్టబులిటీ మారుతున్నటువంటి పరిస్థితులకి నువ్వు ఇంతకు మునుపు రోజుకి వంద రూపాయలు మీ ఇంట్లో ఆహారానికి ఖర్చు పెట్టేవాళ్ళు ఆదాయం తగ్గిపోయింది ఇప్పుడు వంద రూపాయలు ఖర్చు పెట్టలేవు పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి అప్పుడు నువ్వు సర్దుబాటు చేసుకోగలిగి అరవై రూపాయలు డెబ్భై రూపాయలకు కనుక జీవించడం మామూలుగానే బాధపడకుండా చేసుకోగలిగితే ఏ కూరగాయలు చొకగా వస్తే ఏ కొనుక్కుందాం అని నీ ప్లానింగ్ అలా ఉండాలన్నమాట కాబట్టి ఈ సాఫ్ట్ స్కిల్ అనేటటువంటిది ఎక్కడా రెడీమేడ్గా దొరికేది కాదు ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా వాస్తవానికి మీరు మంచి కాలేజీకి వెళ్ళి ఎక్కువ ఫీజు కట్టి ఉద్యోగం తొందరగా వచ్చే కాలేజీకి వెళ్ళొచ్చు మీకు సాఫ్ట్ స్కిల్స్ అనేది ఇప్పుడు పాఠాలతో పాటు నేర్పుతున్నారు అయినప్పటికీ మీరు సాధన చేయకుండా ఈ స్కిల్స్ రావు ఈ నైపుణ్యాలు రావటం కష్టం అనమాట హార్డ్ స్కిల్స్ చాలా దీనికంటే సాఫ్ట్ స్కిల్స్ కంటే సులభమే నేర్చుకోవటం కాబట్టి దీంట్లో సాధన చేయాలి ఆ సాధన చేసే మార్గాలని వాటి అన్నిటినీ మనం తెలుసుకుందాం తర్వాత మాట్లాడేటప్పుడు ఇది కమ్యూనికేషన్ అన్నాం నా మనసులో ఉన్నటువంటి భావాలను ఇతరులకు చెప్పటం దీనికి ఇప్పుడు నేను ఒక బాడీ లాంగ్వేజ్ ద్వారా ఒక చిన్న సంకేతం చెప్తాను చూపిస్తాను ఏమర్థమైంది మీకు ఇప్పుడు నేను తలనొప్పిగా ఉంది నాకు అని చెప్పాను ఇప్పుడు ఏమీ లేదు బాగుంది వెరీ గుడ్ యుఆర్ ఓకే నువ్వు చేసింది బాగుంది అని చెప్పి విజయ సంగేతం చూపించాం ఏమీ మాట లేకుండా బాడీ సంకేతం ద్వారా శరీర సంఘం ద్వారా కమ్యూనికేట్ చేయగలుగుతాం అనే అభిప్రాయాన్ని నితలకు చేయగలుగుతాం క్లాసులో పిల్లల్ని మాస్టరు ఇలా అంటాడు అందరిని హెచ్చరిక అనమాట తర్వాత ఇలా అంటాడు అంటే ఏంటి ఇక మాంసారేం చెప్పక్కర్లా నోటికి తాళం వేయండి చప్పుడు చేయొద్దు నిశ్శబ్దంగా ఉండండి అని ఇలాగే ఈ బాడీ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి మాట్లాడే మాటలకు అనుగుణంగా దీన్ని శిక్షణ పొందాలి మనం ఆ తర్వాత కంఠస్వరంలో ఉన్నటువంటి కోపం దళి భయం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఇవన్నీ బాడీ లాంగ్వేజ్లో భాగం అవుతాయి తర్వాత మనిషి ముఖం ద్వారా ఎమోషన్స్ చాలా వ్యక్తం చేయగలుగుతాడు దాదాపు ఇరవై ఎమోషన్స్ భావోద్వేగాలు కోపం దయా అయ్యో అలాగా అయ్యయ్యో ఇవన్నీ సానుభూతి చూపించేటుంటే ఏ రైట్ కోపం ఆదేశం ఇట్లా ఈ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మనో చేయగలగాలి చూపగలగాలి ఇది ఒక సాఫ్ట్ స్కిల్ అనమాట తర్వాత నువ్వు ఉద్యోగంలో చేరితే మిగతా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం కోచింగ్ ట్రైనింగ్ అనేది కూడా నేర్చుకోవాలి నువ్వు శిక్షణ తీసుకోవటం నేర్చుకోవాలి కోచ్ చెప్పినటువంటి వాటి అన్నిటినీ పాటించాలి సాధన ఆయన చేయాలి అలాగే నువ్వు ఒక కోచ్గా తయారైతే శిక్షణ ఇవ్వటం కూడా నేర్చుకోవాలి ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ ఉన్నాడంటే ప్రపంచ ప్రసిద్ధ క్రీడాకారుడు ప్రతిసారి ఆయన ఆటలోకి వెళ్ళేటప్పుడు ముందుగా కోచ్ దగ్గర నుంచి శిక్షణ తీసుకుంటూ ఉంటాడు కోచ్ అంటే పరిశీలిస్తూ ఉంటాడు అతను చేసేటటువంటి ప్రతిదీ కూడా వీడియో తీస్తాడు వీడియో తీసి ఆ వీడియోని ఆయన చూపిస్తారు ముందు కోచ్ చూస్తాడు ఏ మార్పు చేసుకోవాలి అనేటటువంటిది గమనిస్తాడు బంతి వేసేటప్పుడు ఆ అడుగులు ఎలా నడవాలి ఎక్కడ చేయాలి ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అలాగే బ్యాటింగ్ చేసేటప్పుడు ఇతనిలో కొన్ని బలహీనతలు ఉంటాయి కొన్ని పొరపాట్లు చేస్తున్నాడు అది గమనిస్తాడు దీన్ని ప్రత్యర్థులు కూడా స్టడీ చేస్తారు ఆ బలహీనతని అనుసరించి వాళ్ళు ఇతన్ని తొందరగా అవుట్ చేయడానికి కోచింగ్ తీసుకుంటారు బౌలర్స్ అలాగే ఇతను ఎటువంటి బౌలర్ వచ్చినప్పటికి కూడా బాల్ని కొట్టడానికి కోచింగ్ తీసుకుంటాడు ఇట్లా ప్రతి క్రీడాకారుడు నేషనల్స్కి వెళ్ళే ఉండి స్టేట్ లెవెల్గానే ఉండి ఒలింపిక్స్కి వెళ్ళినా కానీ కోచ్ అనేటటువంటి వాడు తీర్చిదిద్దుతాడనమాట కోచ్ చేసేటటువంటి కోచింగ్ ఇచ్చేటటువంటి నైపుణ్యాలు కూడా అవసరం అవుతాయి ఇంకొకటి సహకారం కొలాబరేషన్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంది ఆ కంపెనీ ఒక కంప్యూటర్లో మూడు భాగాలు ఉన్నాయనుకోండి మూడు వందల భాగాలని ఒకే కంపెనీ తయారు చేయలేదు ఒక కారులో వెయ్యి భాగాలు ఉంటాయి అందులో ఒక్కొక్క భాగ కొన్ని భాగాలనే వేరే వేరే కంపెనీ దగ్గర నుంచి ఈ సైజు ఉన్నటువంటి నట్లు బోల్ట్లు ప్లాస్టిక్ సామాన్లు ప్లాస్టిక్ రబ్బర్ సామాన్లు ఇట్లా ఒక్కొట్టొక్కటి తీసుకొని వాటి కలిపి ఇంజన్ మాత్రమే తను తయారు చేసి ఇస్తాడు ఇది కొలాబరేషన్ వాళ్ళు ఎక్కడో ఉంటాడు ఇతర దేశంలో వాళ్ళు మనకి ఆ సాంకేతిక సహాయం ఆ విడిభాగం మాత్రం చేయడానికి ఇస్తాడనమాట ఇట్లా కంపెనీలే కాదు మన వ్యక్తి కూడా ఒక బృందం కూడా కొలాబరేషన్ ఈ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంకొక టీంతో కొలాబరేషన్ చేయటం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైన నైపుణ్యం అవసరమైంది ఇంకా క్రియేటివిటీ సృజనాత్మకత అందరూ ఇదే దారిని నడిచారు కాబట్టి నేను అదే దారిని నడుస్తాను అనుకోకుండా ఒక కొత్త దారి ఒక కొత్త విధానం ల్యాప్టాప్ అంటే ఇలా ఉండాలి అని అంటే ఇంకొక ఇంకో కంపెనీ వాళ్ళు ఏం చేశారు ఆ ల్యాప్టాప్ను వెనక్కి మడిచి మరడానికి కూడా వీలుగా చేశారు ఇట్లా కొత్త కొత్తవి కొత్త కొత్తవి ఆల్ ఇన్ వన్ అంటున్నాడు పక్కన కంప్యూటర్ మానిటర్ వెనకనే సిపియూ కూడా పెట్టి వస్తున్నాయి ఇట్లా ఎన్నో ఎన్నో కొత్త మోడల్స్ కార్లల్లో వాటిల్లో వస్తూ ఉంటుంది ఇదంతా కూడా క్రియేటివిటీ వల్లనే వస్తుంది ఇవాళ మనం ఐదు సాఫ్ట్ స్కిల్స్ గురించి చెప్పుకున్నాం అడాప్టబులిటీ సర్దుబాటుతనం బాడీ లాంగ్వేజ్ శారీరక ఆంఘిక భా కోచింగ్ ఆర్ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వటం తీసుకోవటం కొలాబరేషన్ సమన్వయం సహకారం క్రియేటివిటీ సృజన తర్వాతి వీడియోలో మరికొన్ని మృదు నైపుణ్యాలు నేర్చుకుందాం సెలవు